మ్రమస్తమేష్టరాజస్పత ఆన శ్రంతు సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా శబ్ నా అత ప్రభవా ప్రత్యక్షానుమానాభ్యా వ్యక్తిషుత్పమానాస్వపి ఆకృతీనా నివాదన గవాదిశబ్దేషు కశ్చిద్రోధో దృశ్య తథా దేవాదిక్తి ప్రభవాభ్యుపదేపు ఆకృతినిచ్చిద్భస్వాదిశబ్దేషు విరోధి ద్రష్టం అది అయినట్టుంది ఆకృతి విశేషస్సు దేవాదీనా మంత్రార్థవాదాదిభ్య విగ్రహవత్వాద్యవగమాత్ అవగంతవ్య స్థానవిశేషసంబంధ నిమిత్త ఇంద్రాదిశబ్దా సేనాపత్యాది శబ్దవతి ఇంద్రుడంటే సేనాపతి లాంటివాడు ఇంద్రుడంటే మిస్టర్ ఇంద్రుడంటూ అదేమి ఫ్యామిలీ ట్రెడిషను అలాగేమి కాదు సేనాపతి తతచో తానమతిరోహతి స స ఇంద్రాది శబ్దైరిధీయే ఇది నోషోభవతి ఒక ఇంద్రుడు పోతాడు ఇంకో ఇంద్రుడు వస్తాడు ఆ ఇంద్రుడు పోయి ఇంకో ఇంద్రుడు వస్తాడు కాబట్టి ఇంద్రం వ్యక్తులు అనిత్య కానీ ఇంద్రజాతి ఆకృతి సేమ్ ఉంటుంది అది నిత్యంగా ఉంటుంది నిచేదం శబ్దప్రభువత్వం బ్రహ్మ ఉపాదాకారణాభిప్రాయేణోచ్యతే కథం తర్హి స్థితే చ స్థితే వాచకాత్మన నిత్యే శబ్దే నిత్యార్థసంబంధిని శబ్దవ్యవహారయోగ్య అర్థవ్యక్తినిష్పత్తి అత ప్రభవ్యే అంతవరకు అయింది కథం పునరవగమ్యతే శబ్దా ప్రభవతి జగదితి ప్రత్యక్షానుమానాభ్యాం అంటే శబ్దం నుంచి జగత్తు పుట్టింది అని మీకు ఎలా తెలిసిందన్న అంటే శబ్దం నుంచి పుట్టిందంటే ఉపాదానం కాదు శబ్దం శబ్దం నిమిత్తం శబ్దము అలా ఉండగా జగత్తు పుట్టింది ఇప్పుడు కూడా శబ్దం నుంచే పుడుతుంది శబ్దం నుంచి పుడుతుంది కొండ ఎక్కడి నుంచి పుట్టింది వెది పుచ్చుకోండి కొండ ఎక్కడి నుంచి పుట్టింది శబ్దం నుంచి పుట్టింది ఇల్లు కడతారు ఇల్లు కట్టినప్పుడు ఇల్లు కట్టడం ఎక్కడి నుంచి వస్తుంది ఇల్లు కట్టడం శబ్దం నుంచి వస్తుంది నేను ఇల్లు కట్టాలి ఇల్లు అంటే డిజైన్ ఉండాలి అని అలా అలా పుట్టుకొస్తుంది ఉంది ఇల్లు తర్వాత డిజైను తర్వాత ఇసక సిమెంట్ ఉపయోగిస్తుంది శబ్దం ఇటక కూడా ముందు ఇటక అని అనుకునే అప్పుడు ఇటక పుట్టుకొస్తుంది ఇసక అనుకునే అది అనుకోకుండా ఆ సంకల్పము ఆ రూపం సంకల్పం అంటే రూపం దానికి శబ్దం రెండు కలిసి ఉంటాయి శబ్దార్థాలు ఇసక అనే శబ్దార్థాలు లేకుండా ఇసక పట్టుకో చీల్లు కడతా సిమెంటు శబ్దార్థము శబ్దము అర్థం కాబట్టి సృష్టి కూడా శబ్దం నుంచే పుడుతుంది అర్థం నుంచి పుడుతుంది అనర్చు కదా శబ్దార్థాలు కంటే వీళ్ళు మీమాంసకులు వీళ్ళు శబ్దప్రధానం అర్థం కూడా అనువిధా శబ్ద ఉగా అర్థమం శ్రుతిణ్యం ప్రతి అనపేక్ష అనుమానం స్మృతి ప్రామాణ్యం ప్రతి సాపేక్షి శబ్దపూర్వాం సృష్టిం దర్శయత ఆ క్రమకోచమ్మా ఆ మంత్రమసేత ఇది వై ప్రజాపతిర్దేవానసృజత అసురుగ్రమితి మనుష్యాన్ ఇందూన్ తిరపవిత్రమితి గ్రహాన్ ఆశవ ఇ స్తోత్రం విశ్వామీతి శస్త్రం అభిసౌగేత ప్రజా ఇది శ్రుతిక్యం బ్రాహ్మణవాక్యం బ్రాహ్మణి దీని ముందు మంత్రం ఉంటుంది ఆ మంత్రంలో ఉంటాయి ఈ పదాలు ఉంటాయి ఏతే అని మొదటి పదం ఉంటుంది చూసుకోండి ఏత ఇది వై ప్రజాపతి దేవానుసృజత ఏతే అసురుగ్రం ఇందవ తిర పవిత్రం ఆశవ విశ్వాని అభిసౌగా అనే పదాలు ఉంటాయి ఇతి ముందు ఉంటుంది ఇతి ముందు శబ్దం ఆ శబ్దంతో ఆ వస్తువు పుట్టి ఆ వస్తువు సృష్టింపబడే ఇతి ముందున్న శబ్దం ఏతే అంటే వీళ్ళు అని ప్రజాపతి గారు సృష్టికర్త ఏతే వీళ్ళు అని అనుకుని దేవతలను సృష్టించారు ఏ వీళ్ళంటే ఆయన మనసులో ఉన్నారు దేవతలు ఈ దేవతలు అనమాట ఈ దేవతలు అని అనుకుని దేవతలను సృష్టించారు అలాగే అసురుగ్రం అని అనుకుని మనుషులను సృష్టించాడు ఆ మంత్రం ఏమిటంటే ఏతే అసురుగ్రమిందవ స్థిర పవిత్రమాశవహ విశ్వాన్ విశ్వాన్యస్యభిశగా అది మంత్రం ఆ మంత్రం నేను చెప్పాను కదండి బ్రాహ్మణుని చూసి చెప్పచ్చు మంత్రం కింద మంత్రం ఇచ్చాడు ఇది మంత్రం ఆ మంత్రం గాయత్రీ ఛందస్సులో ఉంది ఏతే అసురుగ్రమింద మీరు చూసుకోండి బ్రాహ్మణంలో వస్తున్నాయో లేదో ఆ పదాలు ఇప్పుడు చెప్తున్నాను ఏతే అసురుగ్రమిందవిత్రమాశవహ విశ్వాన్యస్యభిసౌభగా అని వచ్చాయా అని వచ్చా లేదా అది మంత్రం ఈ మంత్రాన్ని అనుకున్నాడే మంత్రాన్ని దర్శించాడు మంత్రం నిత్యం ఆ దాన్ని దర్శించాలి దర్శించి దాని అర్థాన్ని భావన చేయటం మొదలుపెట్టాడు ఏతే అని ముందుగా మంత్రంలో ఏతే అనగానే ఈ దేవతలు దేవతలను సృష్టించారు ఓకే సర్వనామది ఏతే అంటే సర్వ వీళ్ళు వీళ్ళంటే ఎవాళ్ళు అవుతారు మనస్సులో ఉన్నవాళ్ళు ఆయన మనస్సులో ఉన్నవాళ్ళని వీళ్ళు అంటారు వీడు ఒక్కడు కూర్చొని వీళ్ళు చాలా ట్రబుల్ పెట్టేస్తున్నారండి అన్నాడు వాళ్ళు వాడు పైకి అనుకుంటాడు మనిషి ఎలా అనుకుంటాడు ఒక్కడుగా ఉన్నప్పుడు బా వీళ్ళు చాలా ట్రబుల్ పెడుతున్నారా అనుకున్నాడు ఇంకోడెవడో దగ్గరలో ఉన్నాడు వాడు విన్నాడు అది విని వీళ్ళు ఎవరండి అని అడిగాడు అంటే ఆయన బుద్ధింది ఉన్నారు వాళ్ళు ఎవడో ఎవడో అత్త వాళ్ళు ఎవడో ఉన్నారు ఆయన బుద్ధిలో వాళ్ళ అలాగే ఏతే అని ఏతే అలాగే ఈ దేవతలు ఆ దేవతలు సర్వనామ కాబట్టి అది ఏదైనా కావచ్చు కానీ ఆయన బుద్ధిలో దేవతలు ఉన్నారు కనుక వీళ్ళు ఈ దేవతలు అనగానే దేవతలను సృష్టించాడు తర్వాత ఏం చేశాడు ఆయన అసురుగ్రం అనే పదాన్ని వాడాడు అసురుక్ కంటే రుధిరము రుధిరము అంటే రక్తం వీళ్ళు దేహంలో ప్రధానమైనది రక్తమే దేహంలో ప్రధానం రక్తమే కాబట్టి రక్తశబ్దం చేత దేహము లక్షితమవుతుంది ఇది ఎలాగంటే దీనికి ఒక దృష్టాంతం చెప్తారు రసాల మామిడి పండు దానికి రసాలు అని పేరు దేవుడికి ఎలక్షణ ఆ పండుకి రసాలు అని పేరు రసము అనడానికి బదులు రసాలు చె చెరుకు రసాలు అని పేరు ఇంకో మామిడి పండు ఆ పండుని రసాలు అని పేరు ఎందుకు వచ్చింది దానికి దాంట్లో రసం ప్రధానంగా ఉంటుంది టెంక్ ఉంటుంది తొక్క ఉంటుంది మధ్యలో అన్నీ ఉంటాయి గుజ్జు ఉంటుంది కానీ రసం ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఆ పండుకి రసము పేరు అలాగే దేహమునకు రక్తము పేరు ఈ దేహమునందు రమిస్తూ ఉంటారు ఈ మనుషులు అసృజి రమంటే రక్త ప్రధానమైన దేవుడు దెయ్యం అని అప్పుడప్పుడు చే అన్నప్పటికీ రమించేది దేహమునుందే అంతే కదండి వీడేమో కుటుంబము అంటాడు వంశం అంటాడు కుటుంబం అంటాడు ఫ్యామిలీ ట్రెడి ఫ్యామిలీ ట్రెడిషన్ జీనియాలజీ ఎన్ని పుస్తకాలు రాస్తాడు ఒక ఆయన వేదాంతం మీద పుస్తకం రాశాడు దాంట్లో మొట్టమొదటి ఆయన వంశ నాలుగు పేజీలు ఉంది ఆయన ఆయన తాతగారు మహాతాత గారు ముత్తాతగారు ఆయన భార్య వైపు వాళ్ళు అలాగే మళ్ళీ టేబుల్స్ ఇలా గీతలు పుస్తకం ఏమిటంటే ఆత్మబోధ ఆత్మకి దాంట్లో శంకర్లే ఉంటారు ముందే ఉంటారు ఆత్మకి నవర్ణాన వర్ణాశ్రమాచార ధర్మా అని వాళ్ళు ఆత్మ గురించి చెప్పేప్పుడు ఆత్మకి ఏ వంశము లేదు అని తిరస్కరిస్తారు కదా కాబట్టి ఇలాగే మనుషులు ఎలా ఉంటారంటే ఆ దేహమునందు రమిస్తూ ఉంటారు ఆసురి ఉపనిషత్తు చాలా ప్రచారంలో అధికంగా ఉంటుంది దేహమునందు రమిస్తారు విరోచనుడు బోధించిన ఉపనిషత్తు ఆసు ఉపనిషత్తు చాంద్రోకి పుస్తకం వచ్చింది కొత్తగా మీర దాని గురించి అసలు ఆలోచనే చేయట్లేదు మీరు మా దగ్గర ఏదో పుస్తకం ఉంది కదా పాత పుస్తకంలో ఇవి లేవు ఆరేడెనిమిది లేవు పాత పుస్తకంలో it is నాట్ ఓల్డ్ wine in the new bottle. ఇట్ ఈస్ ద న్యూ వైన్ ఇన్ ద న్యూ బాటిల్ సో మొన్న భాగవతం పుస్తకం ప్రసక్తి వచ్చింది రాజమండ్రిలో చెప్పాను ఇది భాగవతం పుస్తకం కొత్త పుస్తకం ఇది ఓల్డ్ పుస్తకం అనుకోవద్దు ఎందుకంటే ఆ పుస్తకాలు దొరకట్లేదు ఇప్పుడు దెన్ ఆ పుస్తకాల్లో కొన్ని మాటలు చెర్పులు చేసి దానికి వన్నెలు ది తీర్చి దిద్ది తయారు చేశాం ఇప్పుడు కొత్తగా జాయ్ అలూ కాస్వాడు నెక్లెస్ పట్టుకు చేయడం అంటే పదిహేను అవసరాబ్దం నెక్లెస్ రాదదే ఇది న్యూ మోడల్ అండ్ న్యూ ఎడిషన్ అలా దానికి కూడా ఎడిషన్ అంటారు న్యూ ఎడిషన్ కార్డులకి న్యూ ఎడిషన్ నెక్లెస్లకి న్యూ ఎడిషన్ అలాగే మన పుస్తకానికి కూడా న్యూ ఎడిషన్ ఎనీవే సో రక్త ప్రధానమైన దేహముల ముందు ఉంటారు దేహాన్ని ముందు అంటే దేహాభిమానము కలిగి దేహ సంబద్ధములైన వాటి ఎందు ఇది నాది నాది అని అనుకుంటూ వాటి ఎందు అభిమానములు పెట్టుకొని రమిస్తూ ఉంటారు ఎంతవరకు రమిస్తారంటే ఇది ఫేట్ స్ట్రైక్స్ అంతవరకు రమిస్తారు ఫేట్ స్ట్రైక్ చేసుకుని అంతవరకు రమిస్తారు అప్పుడు గగ్గోలు పెడతారు అయ్యో అయ్యో అని గగ్గోలు పెడతారు మానవులు అంటే అలాగే ఉంటారు అది మనస్సుకు వచ్చింది అసలు గ్రం దేహంలో రమిస్తూ ఉంటారనే అని వాళ్ళని సృష్టించారు అసుగ్రమితి మనుష్యాన్న తర్వాత ఇందవహ ఇప్పుడు పితృదేవతలకి చంద్రుడితో సంబంధం ఎప్పుడు లెక్కది పితృదేవతలు ఉంటారు యాన్సెస్టర్స్ వాళ్ళు ఉండే లోకమునకు చంద్రలోకము కాబట్టి ఇందవహ అంటే పితృలోక చంద్రలోకమునందు ఉండేవాళ్ళు అని స్మరించి హిందూ శబ్దం చేత హిందూ లోకమునందుండే పుణ్యజీవులు గ్రహింపబడతారు బహువచనం చంద్రుడు ఒక్కడే ఆ లోకంలో ఉండేవారు కాబట్టి ఇందవహ ఆ శబ్దాన్ని మనస్సులో స్మరించుకుని ఆ పితృదేవతలను సృష్టించినాడు ఇందవహ ఇది పితృరపవిత్రం ఇది గ్రహాన్ని గ్రహాలంటే మన ఆస్ట్రాలజీ గ్రహాలు కాదండో గ్రహాలంటే నాకు తెలిసిన గ్రహాలు ఒకటి ఉన్నది అంతే సో అవి చెక్కతో చేస్తారు పాత్రలు యజ్ఞంలో వాడతారు వాటికి గ్రహములోని పేరు వాటికి పేర్లు ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది మీలో వెళ్ళిన చమకం వచ్చిన వాళ్ళు ఉన్నారా చమకంశిశ్చమే అదొక గ్రహం రశ్మిశ్చ రశ్మి గ్రహం మేధా ఆభ్యశ్చ మేధిపతిష్టమే అదాభ్యము అధిపతి విన్నారా ఈ పేర్లు మేదా అభ్యశ్చేధిపతి ఉపాగుంశు మేంతరయామే ఉపాగుంశు గ్రహం అంతర్యామ గ్రహం అంతర్యామ మరుత్వతీయా ఆశ్చే మాహేంద్రశ్చిత్యే సావిత్రే సారస్వత్యే పౌష్ణ్యే పామీవత మే అహారీయో జనశ్చే ఇవన్నీ గ్రహాల పేర్లు ఈ గ్రహములు ఆ చెక్కతో చేస్తారు రోలులా ఉంటుంది సైజు సైజు పెద్ద చిన్నది ఉంటుంది ఇక్కడ చేత పట్టుకుంటారు రోలును పోలి ఉంటుంది లేకపోతే డమరును పోలి ఉంటుంది డమరు ఎలా పట్టుకుంటే కింద పైన ఆ సై ఆ ఉంటుంది సన్నగా పొడుద్దాం రోలుకి రంధ్రం ఉంటుంది పైన దాంట్లో వేసి అలాగే దీనికి కూడా రంధ్రం ఉంటుంది ఆ రంధ్రంలో సోమరసాన్ని పోస్తారు ఆ సోమరసం దానిలో కనపడదు ఎందుకంటే పొడిగాటి రంధ్రం ఉంటుంది దాంట్లో నాలుగు చొక్కలు సోమం వేస్తారు వాల్యూమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇప్పుడు వాళ్ళని యజ్ఞం చేయాలంటే పెద్ద గుండుగులో తీస్తారు సోమరసం ఎందుకది అలా అక్కర్లా వాల్యూమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ సో ఆ సోమరసం దాని లోపల ఉంటుంది కనపడదు కంటి కనపడదు ఇలా నాలుగు చుక్కలు వస్తాయి ఆ సోమరసము పవిత్రము అది పవిత్రమైనది యజ్ఞంలో తిరాహా దాగి ఉంటుంది తిర పవిత్రం అని ఊహ అని భావన చేశాడు పవిత్రమైన సోమరసము దాగి ఉండేది అని భావన చేసి ఇది గ్రహాన్ అని ఇప్పుడు నేను లిస్ట్ చెప్పాను చూడండి ఈ వైదిక వేదంలో యజ్ఞంలో ఉపయోగించే గ్రహములనన్నిటినీ ఆయన సృష్టించినాడు అది గ్రహమంటే గ్రహం అంటే శుక్రుడు శని అలాగే ఉంటాడు ఆ సందర్భం వేరు తర్వాత ఈ శుక్రుడు శని రాహువు కేతు వీరి మీకు వేదమంత్రాల్లో ఎక్కడా ఉండవు ఎక్కడా ఉండవు ఉపనిషత్తుల్లో ఎక్కడైనా విన్నారా మీరు ఎప్పుడైనా ఉండవు గీతలో విన్నారా ఉండవు మహాభారతంలో ఉండవు రామాయణంలో ఉండవు భాగవతంలో ఉండవు అంటే భాగవతంలో ఎక్కడ చోట చిన్న మనుషులు ఉండవు ఏదో కథలో భాగంగా అదర్వైజ్ ఏమీ ఉండవు ఇవి తర్వాత వచ్చిన పురాణాల్లో ఇ ఓకే ఇప్పుడు ఇది యూ షుడ్ గివ్ మోర్ పవర్ టు ఇట్ అదే బొమ్మల సౌండ్ వచ్చే ప్రమాదం ఉంది యూట్ ప్లే విత్ ఇట్ ఓకే ఇప్పుడు తెలుస్తున్నా అండి ఆశవ ఇది స్తోత్రం స్తోత్రం అంటే మామూలుగా ఆధునిక కాలంలో అది పురాణ వాంగ్మయంలో దేవతలను స్ఫుతించుతా అనేవి ఉన్నాయి లేదంటే సుప్రభాత స్తోత్రమని సహస్రనామ స్తోత్రమని ఇలాంటివి ఉన్నాయి వేదంలో స్తోత్రములను ఉంటాయి ఇవి అక్కడి నుంచే వచ్చాయి ఆ సంస్కారం అక్కడి నుంచే వచ్చాయి వేదంలో ఏం చేస్తారంటే ఒక మంత్రముల సముదాయం ఉంటుంది దాన్ని పఠిస్తారు వాటికి స్తోత్రములు పేరు సో అవి ఋగ్వచ శృణువత స్తోత్రణీత ఆశు శబ్దో ఓకే గ్రహాన్ ఆశవై స్తోత్రం ఓకే మంచిది సో శృణువత స్తోత్రణీతూపా ఆశు శబ్ద ఆశు అనుంది కదా ఆశవ ఇది స్తోత్రం అనుంది కదా ఆశు అనే ఆశవ అంటే బహువచనం ఆశు ఆశు ఆశవ ఆశు అంటే రుక్కుని పాట మీరు గానం చేస్తే దానికి ఆశు అని చామౌపం కాబట్టి స్తోత్రములన్నీ ఋగ్వేద రూపంగా ఉంటాయి వాటిని గానం చేసినట్లయితే సామవేద రూపంగా ఉంటుంది సో ఆశవహ కాబట్టి ఋగ్వేదము సామవేదము ఋగ్వేదంలో మీకు రుక్కులు ఉంటాయి వాటిని వాటికి స్తోత్రములు వాటిని గానం చేస్తే సామ ఉంటుంది సో ఇవన్నీ ఆశు వ్యాప్తం వ్యాప్తి చెందుట అంటే రుక్కును వ్యాపించి గీతి ఉంటుంది కాబట్టి ఆశవహ వ్యాపించి ఉండేవి అని ఆయన భావన చేసి రుక్కులను సామలను సృష్టించినాడు ఓకే ఆశవ ఇది స్తోత్రం వాటి సముదాయమునకే స్తోత్రము అంటారు తర్వాత విశ్వాని అని అని శస్త్రమును సృష్టించాడు శస్త్రము అంటే కత్తిక కాదు కదా శస్త్రము అంటే ఋగ్వేద సూక్తమునకు శస్త్రము అని పేరు అవి వైదిక పదములు సో స్తోత్రానంతరం ప్రయోగం విషతాం శస్త్రాం విశ్వశబ్ద శస్త్రములు అంటే ఇలా అనుకోండి ఋగ్వేద మంత్రములతో చేసేటువంటి ప్రార్థన శస్త్రం ఆ శస్త్రములకు విశ్వ అనే పేరు ఉన్నది కాబట్టి విశ్వ అనే పదాన్ని విశ్వాని అని బహువచనం విశ్వం విశ్వే విశ్వాని అని అని ఆ ఋగ్వేద సూక్త మంత్రములతో ఉండే స్తోత్రములను శస్త్రములని పేరు వాటికి వాటిని ఆయన సృష్టించినాడు కాబట్టి ఆశవహ సామలని సృష్టించాడు ఇక్కడ విశ్వాని అని శస్త్రమును సృష్టించాడు చిత్రం ఏంటంటే ఋగ్వేదానికి సామవేదానికి తేడా గానమే ఇంకేముండదు మంచి ఇది సంథింగ్ లైక్ దిస్ త్యాగరాజకృతులు పుస్తకం ఎప్పుడైనా కొన్నరా త్యాగరాజకృతులు అని పుస్తకం ఉంటుంది దాంట్లో కృతులన్నీ పద్యాల ప్రింట్ చేసి ఉంటాయి అది ఋగ్వేదం దానికి స్వరకల్పన స్వరపరుస్త అస్వరాలు సరిగాగా గగా మమ అలాగా అవన్నీ ఇంతలా ఉంటుంది అది సామ స్తోత్రాలు మాత్రమే ఛాయరాజు కుర్తులు మాత్రమే ఉన్న పుస్తకం వంద పేజీలు ఉంటుంది స్వరపరిచినది ఇంత పెద్ద భయలు దాంట్లో ఇప్పుడు బ్రో రామా ఓ లైన్ ఉంటుంది అది రుక్వేదం బ్రోచే సరిగా గంట నాలుగు పేజీలు నాలుగు లైన్లు అది సామవేదం ఇక్కడ ఋగ్వేద సామవేదం ముందు చెప్పారు ఆశవహ అనే పదం వ్యాపించి ఉంటుంది రుక్కును వ్యాపించి ఉంటుంది విశ్వ అనే పదం చేత ఋగ్వేద సూక్తములకు శస్త్రములు అనిపారు దానిని ప్రస్తావించారు కాబట్టి ఆ శబ్దాన్ని అలా ఉచ్చరించటము వాటిని సృష్టించుత ఇక అభిసౌభగ అని అన్నాడు ఆయన అభిసౌభగ అంటే అంతటా సౌభాగ్యము అర్థం అభి అంటే అంతటా సౌభాగ్యం అంటే దేవతలు వచ్చేసారు పితృదేవతలు వచ్చేసారు మనుషులు వచ్చేసారు యజ్ఞానికి కావలసిన మంత్ర సముదాయాలన్నీ వచ్చేసాయి ఇంకా ఇంకా యజ్ఞమోది సృష్ యజ్ఞమోది జరగాలంటే అంతటా సౌభాగ్యం ఉండాలి సౌభాగ్యం అంటే చెట్లు చేమలు పశువులు పక్షులు కొండలు నదులు ఉంటే ఇంకా ఈ మనుషులు ఈ యజ్ఞాలు చేసి ఆ పితృలను ఆ దేవతలని ఆరాధిస్తూ లేద ఉంటే అంతా యజ్ఞమే యజ్ఞం తప్పించే ఉండదు అదే సౌభాగ్యము అంటే సో పూర్వ వాళ్ళు అలా అనుకునేవారు సౌభాగ్యం అంటే ఏమిటి ఇంట్లోకి వెళ్ళగానే దండే ఉండి దాని మీద ఉండడం తర్వాత దర్భాసనాలు కూర్చుని సంధ్యావనం చేసుకునేందుకు దర్భాసనాలు ఉండడము సో విభూతి పెట్టుకుంటూ మాగేడు బుర్రలో విభూతి సిద్ధంగా అక్కడ ఉండడము భోజనానికి ముందు గంధం ఉండడము కుంకుమ ఉండడము తులసి కోట మందార చెట్టు పువ్వులు ఈ సో పిల్ల ఇది సౌభాగ్యం అనుకునేవా ఇప్పుడు సౌభాగ్యం అంటే ఏమిటి నేను నా భార్య తల్లిదండ్రులతో సంబంధం ఉండకూడదు ఒకే పిల్లవాడు ఉండాలి పిల్లవాడు కానీ పిల్ల కానీ ఒక్కళ్ళే ఉండాలి కింద గరాజ్ ఒకటి ఉండి దాంట్లో మంచి కారు ఒకటి ఉండాలి మెస్ లాంటి కారు ఉండాలి లోపల ఫిఫ్టీస్ టూ టీవీ ఉండాలి ఇంట్లోనే సినిమా థియేటర్ హోమ్ థియేటర్ దాటి ఇంట్లోనే ఓ చిన్న సినిమా థియేటర్ మన ఇద్దరం కూర్చొని చూడొచ్చే సినిమా అలాగే రెఫ్రిజిరేటర్ ఉండాలి లేటెస్ట్ కిచెన్ అరేంజ్మెంట్ ఉండాలి దట్ ఈ సౌభాగ్యము అని ఇప్పుడు అనుకుంటారు మా పాపం వాళ్ళు అలా అనుకున్నారు వాట్ ఎవర్ ఎవరి సౌభా ఎవరి దృష్టి వాళ్ళది సౌభాగ్యము అనే మాటకి ఈ యజ్ఞం కనుక ఆ యజ్ఞానికి సంబంధించిన సామగ్రులన్నీ ఉంటాయి అంతటా సౌభాగ్యము అని పేరు పెట్టి ఆ మాటతోటి ఆయన ఇతర ప్రాణులన్నిటినీ సృష్టించిన కాబట్టి శబ్దము నుండి సృష్టి వచ్చింది అని మనకి స్పష్టమైపోతాం తథా అన్యత్ర అదేవిధముగా వేదనలోనే ఇంకో చోట ఏమని చెప్పారంటే స మనసా వాచం మిథునం సమభవత్ ఇత్యాది త్ర శబ్దపూర్వికా సృష్టి శ్రావ్యతే అది వేదంలో ఇంకా అనేక చోట్ల శబ్దపూర్విక సృష్టి ముందు శబ్దము శబ్దము నుండి సృష్టి ఆ క్రమంలో సృష్టి వచ్చుట అనేక చోట్ల బృహదార్మికు ఉపనిషత్తులోనేది వన్ టూ ఫోర్ అంటే ప్రథమ అధ్యాయంలో రెండో బ్రాహ్మణం దీనికి అర్క బ్రాహ్మణము మొదటిది అశ్వమేధ బ్రాహ్మణం రెండవది అర్క బ్రాహ్మణం ఆ అర్క బ్రాహ్మణంలో ఉంది మూడవది ప్రాణ బ్రాహ్మణం నాలుగవది బ్రహ్మ విద్యా బ్రాహ్మణం చదువు చాలా ప్రధానమైన బ్రాహ్మణాలు బృహదారంగకం తీసి ఎప్పుడైనా ఓ బ్రాహ్మణం చదవచ్చు మన పుస్తకం ఉంది బృహదారంగకం దాన్ని తీసి ఎప్పుడైనా ఓ బ్రాహ్మణం చదివితే నాతో చెప్పారు అలా చాలామంది ఎప్పుడైనా ఓ బ్రాహ్మణ పది మనం పాఠం చదవకపోయినా ఆ కాలంలో ఉపాసనలు ఎలా ఉండేవో మనకి తెలుస్తుంది ఆ రోజుల్లో వాళ్ళు దేవతలను ఆరాధించుకునేవారు కదా కానీ ఇప్పుడు మనం ఆరాధిస్తున్నట్టుగా కాదు ఇంకో పద్ధతిలో ఆరాధించేదా ఆరాధనా పద్ధతులు అలా ఉన్నాయి అది మనకు ఒక అవగాహన వస్తుంది అంతేకాకుండా వాళ్ళ దృష్టి ఎంత వ్యాపకముగా ఉన్నది అని కూడా తెలుసు వ్యాపకమైన దృష్టి సంకుచితమైన దృష్టి కాదు వ్యాపకమైన దృష్టి ఆరాధన ఉంటుంది కానీ సెక్టేరియన్గా ఉండదు ఇప్పుడు ఆరాధనలన్నీ సెక్టేరియన్ ఇలాగ అడ్డబుట్టు ఆరాధన నిలువు పుట్టు ఆరాధన సెక్టేరియన్ ఆరాధన ఇప్పుడు బాబా ఆరాధకులు ఉంటారనుకోండి వాళ్ళు మామూలుగా అడ్డబుట్టు వాళ్ళని నిలవ వాళ్ళని చూసి వీళ్ళకి వీళ్ళకి ఏం తెలుసు వీళ్ళకి ఏం తెలియదు దేవుడు అంటే బాబాయే ఆయన దత్తాత్రేయ అవతారం వీళ్ళకి ఏమి వీళ్ళ అజ్ఞానులు అన్నట్టుగా చూస్తారు వాళ్ళ దృష్టిలో వీళ్ళందరూ అజ్ఞానం ఏదో టాలరేట్ చేస్తున్నారు పెద్ద మనస్సు కలవాలి కాబట్టి టాలరేట్ చేస్తున్నారు వాళ్ళు అవకు దాంట్లో పండితులు ఉన్నాయి మహాపండితులు వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ కూడా దొరకదు పెద్ద పెద్ద పేర్లతోటి వాళ్ళు చాలా స్పెషల్గా ఉంటారు బాపట్లా చీరాల ఇలాంటి ఊళ్ళలో అవధూత సంప్రదాయమని అదో అదొకటి కొత్త కొత్త సంప్రదాయం సృష్టించి అదొక అదో అదొక ప్రవాహం కాబట్టి ఇలాగా ఈ సెక్టేరియన్గా వచ్చిందే ఇప్పుడు అయ్యప్పలు ఉన్నారనుకోండి వెరీ వెరీ లిమిటెడ్ వ్యాపక దృష్టి ఉన్నది సో విష్ణువుని శివుణ్ణి పూజిస్తే ఏమైనట్టు అయ్యప్పని పూజించాలి అని అలాగంటే దృష్టి అదే మీరు బృహదారం ఉపాసనలు తీసి చాలా వ్యాపకమైన దృష్టితో ఎక్స్పాన్సివ్ విషం చాలా ఉపయోగపడతాయి ఎక్కడైనా ఖాళీ ఉన్నప్పుడు ఇది చూడొచ్చు ఇక్కడ ఒక జంటని సృష్టించాడు ప్రజాపతిగా జంట ఏమిటో తెలిసిన జంట వాక్కు మనసు మిథునము అంటే జంట వాక్కు మనసు ఎంత బాగుండదు చూడండి శబ్దార్థములు పార్వతీ పరమేశ్వరులని శబ్దార్థాలతో పోల్చాడు కాళిదాస మహాకళుడు ఏమంటే శబ్దార్థములు అంటే ఏమిటి శబ్దం అంటే వాక్కు అర్థం అంటే మనస్సు అదొక జంట ఆ జంటని సృష్టించినాడు సో దేంతో సృష్టించాడు భావన చేశాడు మిథున శబ్ మిథునాన్ని భావన నేను జంట జంట అని భావన చేశాడు భావన చేస్తూనే మనస్సు వాక్కు అనే ఒక ఫస్ట్ జంటను సృష్టించాడు ఆ జంట నుండి సకల సృష్టిని పట్టుకొచ్చాడు సృష్టి జంట నుండి సృష్టి వస్తుంది కదా మనస్సుతో సంకల్పించడం వాక్కుతో పలకడం సృష్టి పురుషుడు స్త్రీ కలిస్తే సృష్టి అలాగే మనస్సు వాక్కు మనస్సు వాక్కు దాంతో ఒక సృష్టి అలాగా అనేక సందర్భాలలో శబ్దపూర్విక సృష్టి సృష్టి అన్నది శబ్దము నుంచి ఉత్పన్నమవుతుంది అని మనకి శృతి చెప్తోంది స్మృతిలపి ఇదే విషయాన్ని స్మృతి కూడా చెప్తోంది ఏమని అనాది నిధనానిత్యాం వాగు సృష్టాస్వయంభువా ఆదౌ వేదమయే దివ్యా ఎర్వాత్తయ ఇది మనుస్మృతి మహాభారతం మనుస్మృతి కాదు మహాభారతం వాక్ మొట్టమొదట వాక్కుని సృష్టించిన ఉత్సృష్ట వాక్కుని పైకి సృష్టించాడు ఎవరు స్వయంభువ స్వయంభువడైనా బ్రహ్మదేవుడు వాక్కును విడిచిపెట్టినాడు విడిచిపెట్టడం అంటే సృష్టించడం అనే అర్థం ఈ వాక్కు ఎటువంటిది నిత్య కాలాతీతమైన దీనికి ఆది అంతము లేవు అనాది నిధన అంటే ఆయన బుద్ధి వాక్కునే ఆయన పలికినాడు అని అర్థం అంతేకాని వాక్కు పలికినప్పుడు పుట్టడం రామహ అన్నాను రామహ అంటే రామశబ్దం కొత్తగా పుట్టిందనా కాదు అంతకుముందున్న రామశబ్దమే అది అభివ్యక్తమైనది అంతకుముందు ఉన్నది ఆమె శుద్ధమే అభివ్యక్తికే పుట్టుటానికి అభివ్యక్తి మేనిఫెస్ట్ అవ్వడాన్ని పుట్టుట అంటారు ఇంకా అంతకుమించి పుట్టడం అనేది ఏది ఉండదు ఈ జ్యోతిష్య విద్వాంసులకి చెప్పాలి ఈ మాట ఎవరైనా పుట్టడం అనేది ఏం ఊరికే పుట్టాడు పుట్టాడు పుట్టాడు అని అంత హడాలు చేయకు ఊతే అది మాటవలసగా అలా అన్నారు తప్ప ఎక్స్ప్రెషన్ తప్పది అది అంత పుట్టుట అనేది యథార్థం కాదది మీరు ఆ విషయం తెలుసుకోండి మీరు మీ మీ డేట్ ఆఫ్ బర్త్లో అని మీరు నడిపించండి బట్ ఫస్ట్ నో దిస్ మచ్ ఏమని పుట్టుకనేది ఏదీ ఉండదు శిశువు పుట్టాడు అంటే నువ్వే ఆలోచించు శిశువు పుట్టాడు అంటే ఏమిటి అక్కడ వాటిస్ తి వాటిస్ తి డైనమిక్స్ ఆఫ్ పుట్టుట అనే దాని డైనమిక్స్ ఏమిటి గర్భము ఉన్న శిశువు గర్భం బయటకు వచ్చింది ఉన్నప్పుడు కూడా పృథ్వీ చెప్తేజో వాయు్యాకాశముల ఎందే ఉన్నాడు మళ్ళీ వితిన్ దట్ ఓన్లీ ఇప్పుడు కొత్తగా పృథివీలోకి వచ్చాడా రాలేదు ఎప్పుడు ఇక్కడే ఉన్నాడు ఎప్పుడూ ఇక్కడే ఉన్నాడు అంతకుముందు కనబడేవాడు కాదు అమ్మగారికే తెలిసింది తన లోపల శిశువు గలడు అని ఆమెకి తెలుస్తూ ఉంది ఆమెకి తప్ప ఇంకా వాళ్ళకి ఊహ చేయాల్సింది ప్రత్యక్షంగా ఆమెకే తెలుస్తుంది ఇప్పుడు అందరికీ ప్రత్యక్షంగా తెలుస్తుంది అంతే పుట్టడం అంతే ఒకే ఎక్స్ప్రెషన్ పుట్టుట అనేది ఒక ఎక్స్ప్రెషన్ అమాత్రం గ్రహిస్తే సరిపడుతుంది మృత్యు కూడా వాటిదే మీరు పుట్టుక సెటిల్ చేస్తే మృత్యు సెటిల్ అయిపోతుంది మృత్యు ఉడికే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అంటే అంతకంటే ఇంకేం లేదు నథింగ్ మోర్ దాన్ దాట్ పూర్వం వాళ్ళు ఆ పాతకాలపు ఫర్నిచర్ని పాడైపోయి ఆ ఫర్నిచర్కి వినియోగం లేకపోతే ఆ చెక్కల్ని పారైతే తీసుకెళ్ళి అది చాలా ఖరీదైన చెక్కల చెక్క అంటే బంగారంతో సమానం అది చాలా మంచి టెంపర్ ఉంటుంది ఆ చక్కకి వందేళ్ల టేక్కి ఈ కొత్త టేక్ ఎందుకు పనికిరద్దాను ఆ టేకు పారస్తారా పారసే పొయ్యిలో పెట్టుకుంటారా అలా చేయాలి అవి విడదీసి మళ్ళీ సామాను ఏదో చేసుకుంటాం సో అలాగే ఇది ఇది పాతబడిపోయినప్పుడు దీన్ని విడదీసి ఇక్కడ అక్కడ పరస్తే మళ్ళీ మొక్క అవి మొలిచి మళ్ళీ టొమాటోలో అవి పుడితే మళ్ళీ కొత్త దేహాలు పుట్టుకొస్తాయి ఇది నుంచే పుడతాడు కొత్త దేహాలు పాత పెట్టారనుకోండి పాతి పెట్టిన చోట మొక్క వేశారనుకోండి ఆ మొక్కకు పండు వస్తుంది ఆ పండు ఎవడో వాడు ఓ శిశువుకి జన్మనిస్తాడు వాడు లేకపోతే ఆమె పాత సామాన్లని రీ అడ్జస్ట్ చేసి కొత్త వస్తువులు తయారు దాంట్లో మృత్యువు అనేది ఏమీ లేదు పుట్టుట గిట్టుట అనేవి ఎక్స్ప్రెషన్స్ మాత్రమే వాటికి అంత ప్రాముఖ్యం ఇవ్వకూడదు అది బంధం అవుతుంది అందుకోసం చెప్పాను ఏం పర్వాలేదు సో వాక్కు పుట్టడం అనేది ఏమి ఉండదు నిత్యం అది ఎలా జీవుడు నిత్యుడు జీవుడు నిత్యుడు షడశ్మాకం శ్లోకం అవుతుంది మా వేదాంతతులకి ఆరు నిత్యములు ఉన్నాయి అవి ఎటువంటి పుట్టుక ఉండదు అనాది ఆది అంటే పుట్టుక పుట్టుక లేనివి ఆరున్నాయి ఆరు ఎవరు మొట్టమొదటి ఈశ్వరుణ్ణి పెట్టండి ఈశ్వరుణ్ణి అనాది అనాల్సి ఉంటుంది ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తారో అనాది ఈశ్వర జీవహ రెండో ప్లేస్ అవిద్య మూడో ప్లేస్ అజ్ఞానానికి మూడో ప్లేస్ ఇచ్చారు ఈశ్వర జీవ అవిద్య ఇంకో మూడు ఉన్నాయి ఏవో ఉన్నాయి గుర్తు ఇంకో మూడు వేదం వేసుకోండి వేద వైదికులు కదా వేదము వేదశబ్దము అది అనాది నాలుగు అయ్యాయి ఇంకో రెండు ఉన్నాయి షడ్ అస్మాకం అనాదయ అస్మాకం షట్ అని నాలుగు చెప్పినాను ఇంకో రెండు కాబట్టి ఆ వాక్కున్నది అది అభివ్యక్తమవుతుంది తప్పుడు పుట్టదు అనాది నిధన ఆది నిధనము అది జన్మ నిధనము అంటే మృత్యువు జన్మమరణములు లేనివి ఆ వాక్కు అది బయటకు వచ్చింది ఆయన నుంచి ఏ రూపంగా వచ్చింది మొట్టమొదట ఆదం అంటే కల్ప ఆదవని అర్థం కల్పము యొక్క ఆది అందు వేదమయీ వేదరూపంగా వచ్చింది దివ్య ప్రకాశిస్తాం ప్రకా వాక్కు ప్రకాశించడం అంటే ఏమిటి అంటే ఇలా దీపాలు వెలిగినట్టు జరుగుతుంది మీకు అర్థజ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుంది అదే ప్రకాశం మేము అట్లాడిన మీకు తెలిస్తే అదే ప్రకాశం अट्ठी दिव्यम वक् दा सकल प्रवृत्लू पुटे अटे पशु पक्षु पुरुष अचे आ वेदवाक पुटे अहाभारत में चपार शब्दपूर्विका सृष्टि उत्सर्गोपी अय संप्रदाय प्रवर्तनात्मक द्रष्ट మరి ఉత్సర్గ అని ఉంది కదా శ్లోకంలో ఉత్సృష్ట అని ఉంది ఏమిటి మరి ఉత్సృష్టము అంటే ఉత్సర్గము పైకి సృష్టిగా ఉచ్చుట పైకి పుట్టుట ఉతంటే పైకి వాక్కు లోపలి పైకి వస్తుంది సృష్టి సృష్టి అంటే పుట్టుట మొత్తానికి ఉత్సర్గం మీరు అంటున్నారుగా పుట్టింది అని కదా ఈ పుట్టడం ఏమిటి ఈ పుట్టడానికి అర్థం ఏమిటి అనాది నిధనమైతే ఉత్సర్గం ఎలా కుదురుతుంది ఉత్సృష్ట అనే మాట ఎలా కుదురుతుంది అది వివరిస్తున్నారా ఈ ఉత్సర్గము అంటే కొత్తగా పుట్టిందని మీరు అనుకోవద్దు ఇంతమాత్రం ఏమిటి సంప్రదాయ ప్రవర్తనాత్మక ఉత్సర్గ ద్రష్టవ్య సో అది సంప్రదాయ ప్రవర్తనమే అంటే సంప్రదాయ గురు శిష్య పరంపరాధ్యయనం అది ఇప్పుడు ప్రజాపతి గారు ఉన్నారు ఆయన నారదుడు కూర్చున్నాడు నారదుడు లేదా ఆయన ఋషులు ఉన్నారు మరీ ఇచ్చి ఇత్యాది శిష్యులు ఉన్నారు ఆయన వాళ్ళని కూర్చోబెట్టి వేదవాక్కును ఆయన సృష్టించినాడు సృష్టిస్తే వాళ్ళందరూ ఆ వేదవాక్కును గ్రహించారు ఏమిటి సృష్టించడం అంటే ఏమిటి గురువుగారు శిష్యుడికి వేదం చెప్పారు అంతే అదే సృష్టించడం అక్కడ అంతకు ముందు లేని వేదాన్ని ఒకదాన్ని ఈయన కొత్తగా తయారు చేసి లోకం మీద కాదు ఆయన కల్పాంతమునందు పూర్వకల్పమునందు ఉన్న వేదాన్ని స్మరించి గుర్తుకు తెచ్చుకుని అది శిష్యునికి అందం అదే అక్కడ సృష్టి అంటే ఉత్సర్గము అంటే అదే తప్ప అక్కడ ఏదో కొత్తగా లేనిది పుట్టిందని మాత్రం మీరు అనుకోవద్దు అలా అర్థం చేసుకోవాలి ఎందుకో తెలుసునా అనాది నిధనాయా అన్యాదృశ్య ఉత్సర్గస్య అసంభవాత మరో రకమైన పుట్టుక అన్యాదృషస్య ఉత్సర్గస్య మరో రకమైన పుట్టుక అంటే ఊరికేదో అంతకుముందు ఉన్నదే ఇప్పుడు మళ్ళీ ప్రకటమైనది అని కాకుండా మరో రకమైన పుట్టుక అంటే అంతకుముందు లేనిది యథార్థంగా కొత్తగా పుట్టుకొచ్చింది అనే పుట్టుక అనాది నిధనమైన వాక్కుకి సంభవం అవుతుందా ఎందుకంటే ఓ వైపున అనాది నిధనమైన వాక్కు అని చెప్తో పుట్టుక నాశము లేని వాక్కు బ్రహ్మదేవుని నోటి నుండి పుట్టినది అన్నారండి వాక్ అది సెంటెన్స్ అక్కడ దానికి ఏం చెప్తారు అర్థం పుట్టుక నాశము లేని వాక్కు బ్రహ్మదేవుని నోటి నుండి పుట్టినది ఇది ఇది సెంటెన్స్ అది అక్కడ పుట్టినది అంటే అర్థం ఏమిటి ఉన్నదే ప్రకటమైనదే అని అర్థం అలా కాకుండా ముందు లేనిది కొంగ్రొత్తగా పుట్టుక వచ్చింది అని చెప్పచ్చా చెప్పకూడదు ఎందుకని పుట్టుక నాశము లేని వాక్కంటో అంతే కాబట్టి ఇంకో రకమైన పుట్టుక సంభవము కాదు అదే నేను చెప్తా ఉంటా పుట్టిన తేదీ అంటే ఇంకో రకమైన పుట్టుక లేదు అక్కడ ఉంటే ప్రకటమైన తేదీ అనే ఏదో తేదీన ప్రకటమవుతాడు కదా శిశువు తల్లి గర్భంలో ఉన్నవాడు ఏదో ఒక తేదీ నాడు ప్రకటమవుతాడు ఏ తేదీ అయినా అన్ని తేదీలు ఒకలాగే ఉంటాయి ఏమిటి ఈవేళ తేదీ ఎంత పద్దెనిమిది పద్దెనిమిది కాదండి పంతొమ్మిది ఏ తేడాక్యా ఫరక్ పడతాయి తేడా ఏ పద్దెనిమిదికి పద్దెనిమిదికి తేడా ఈవేళ పద్దెనిమిది ఎంత తేదీ ఈవేళ ఇరవై అయ్యో దాకా అసలు దృష్టే లేదు నా దృష్టి మళ్ళీ ఎప్పుడు ఆగస్టు ఏడు అదే దృష్టి ఇంక ఈ లోపల తేదీల్లో వేయలేము అదే దృష్టి ఆగస్టు ఏడు ఆగస్టు పంతొమ్మిది అంటే ఇంకే నో డేట్స్ డేట్స్ డోంట్ ఎగ్జిస్ట్ ఎందుకంటే అన్ని తేదీలు ఒకలాగే ఉంటాయండి తేదీ ఒక తేదీకి ఇంకో తేదీకి మనిషి కల్పించుకున్న నామాలు తప్ప ఆ తేదీలో మీకు ఆ పద్దెనిమిది అనేది ఏమైనా ఎటిన్త్నెస్ ఏమి ఉండదు దీనికి అజాతవాదము అంటారు ఇంకే పుట్టింది పుట్టిందని అల్లరి చేయకాయా ఏదీ పుట్టదు పుచ్చినవి బోర్ నథింగ్ ఈజ్ బోర్ నటించి జాయతే వస్తు అది అజాతవాదం ఏదీ పుట్టదు ఇంకే పుట్టిందని గడబిడ చేయడం తప్ప నథింగ్ ఈజ్ బోర్ ఎంత బాగుందో చూడండి బాధ ఎంత లోతుగా ఉన్నదో చూడండి అది ఫిలాసఫీ అంటే అలాగే ఉంటుంది అందరూ అనుకున్నట్టే మనం అనుకుంటే అది ఫిలాసఫీ అనిపించకూడదు తథా ఇప్పుడు మనుస్మృతిని చెప్తున్నార నామ రూపంచభూతానాం ఓ కలిపితే సమాసం చేస్తే నామ రూపేచే అవుతుంది విడివిడిగా అట్టే పెడితే నామ రూపంచే అవుతుంది రెండు పాఠాలు ఉన్నాయి एवादव कर्मण प्रवर्तन वेदशब्देभ्य एवाद निर्म मे सहेश्वर जगत्नी मूड़ अभी बृहदारंग चा बगत् मूड़ नाम कर्मा मूडे जगत्टे मूडे नामा रूपम कर्मा ఈ మూడు ఒకే తత్వం నుంచి పుడతాయి మీరు సినిమాకి వెళ్ళారు సినిమా సినిమా లాంటి దృష్టాంతం లేదు ఇంకా అంచేత శంకర్లు కూడా ఆయన దాన్ని ఊహ చేసుకుని సినిమానే దృష్టాంతంగా పెట్టుకున్నారు విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం ఆయన ఆయన సినిమా అది అప్పటికున్న అభిప్రాయం అంతే మరి సినిమా అంటే సినిమాకి వెళ్ళారనుకోండి మూడు ఉంటాయి సినిమా తెరమీదేముంటాయి మూడు ఉంటాయి ఏమిటి నామము రూపము కర్మ ఇంకేం ఉండదండి మూడే ఉండదు సో ఆమె ఆయన డ్యాన్సు నామము రూపము కర్మ లేకపోతే నాయకుడు ప్రతి నాయకుడు ఘర్షణ కొట్లాట నామ రూపము సపోజ్ మీరు నాయకుడిని నాయకుని పక్క నిలబెట్టి అలాగా నిలబెట్టారనుకోండి దీనివిలో ఊవీ ఇది మూవీ కర్మ కూడా సపోజ్ ఏమిటో అలా కదిలి వెళ్ళిపోతున్నట్టుగా అలాగా గీతల గీతల కింద కదిలిపోతూ ఉంటుంది నామరూపాలు ఉండవు దాన్ని కాబట్టి నామం ఉండాలి రూపం ఉండాలి కర్మ అంతే అదే సినిమా ఇక జగత్తు చూడండి జగత్తు అంటే ఏమిటి పృథివీ అంటే అస్థి ఆపహ సంతి అంత సత్యే కానీ నామరూపాలు అంత సత్యం అంటే మీకు జగత్ అవ్వదు అంత సత్యం అంటే బ్రహ్మవుతుంది జగత్ అవ్వదు ఎగతవ్వాలంటే పృథివీ ఆప అని మీరు పంచభూతాలు పెట్టాలి ఆ పంచభూతాల నుంచి భౌతికమైన నామరూపాలని పట్టుకురావాలి అవి ఇటు కదులుతున్నాయి ఏవేవో చేస్తున్నాయి చేసిన దానికి ఫలం అని అలా మొదలుపెట్టాలి కాబట్టి నామరూపం కర్మముడే నామరూపం కర్మ మీరు నిద్రలు వేస్తారు సద్రూపంగా నిలిచి ఉంటారు సచిత్ రూపంగా నిలిచి ఉంటాం దాని ఎందు నామూ లేదు రూపము లేదు కర్మ లేదు లైక్ సినిమాలో దీపం ఆన్ చేశాడు ప్రాజెక్టర్ దీపం ఆన్ చేశాడు దీపము ఉన్నది వెలుగుతూ ఉన్నది సచ్చిత్ నామం లేదు రూపం లేదు కర్మ లేదు ఫిలిం పెట్టేప్పుడు మూడు వస్తాయి అలాగే నిద్రలేశారు అస్మి అస్థి తెలివి సచిద్ రూపంగా ఉంటారు ఇప్పుడు దాంట్లో నామరూపములు కర్మాలు లేవు అప్పుడు ఏమవుతుంది మనస్సు అనే ఫిలిం చొప్పించింది అంతే నేను ఫలానా ఏమిటి ఫలానా గృహ యజమాని బ్రెడ్ అర్నర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఐ అర్న్ ది బ్రెడ్ ఫర్ ది ఫ్యామిలీ నా భార్య నా పిల్లలు ఐ రిజర్వ్ ఏ కప్ ఆఫ్ కాఫీ హాట్ కప్ ఆఫ్ కాఫీ దేర్ ఫోర్ కర్మ కాఫీ తాగాలంటే దంతధావనం చేయాలని కొంతమందికి నియమం అందరికీ అలా ఉండాలని నియమే కొంతమంది కొంతమంది దంతధావనం చేస్తే కానీ మాట్లాడరు లేచి నిద్ర లేచి అలాగే ఉంటారు ఏముంటా షుడ్ నాట్ నేను దంతధారణం చేశాక మాట్లాడతాను కానీ కొంతమంది నిద్ర లేస్తూనే దంతధారణం ప్రసక్తి లేకుండా కాఫీ తాగేస్తారు కాఫీ తాగేస్తే కానీ దంతధారనం చేయాలనే ఉత్సాహం కలగదు అంటే నైట్ టైం కొంచెం ఫ్లాషింగ్ అది చేసి మీరేమో సగ్గ మౌత్ వాష్ అది యూజ్ చేసినట్లయితే దంతధావనం కెన్ వెయిట్ రియల్లీ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఇట్ కెన్ వెయిట్ అవేమీ లేకుండా అయితే మాత్రం చాలా అధ్మానంగా ఉంటుంది కానీ అదర్వైజ్ ఇట్ కెన్ వెయిట్ నాట్ ఏ ప్రాబ్లం కాబట్టి డిపెండ్స్ అపాన్ ది ఓవరాల్ హైజీన్ కాబట్టి మూడు మూడే మూడు జగత్ అంటే నామము రూపము కర్మల యొక్క ప్రవృత్తి అంటే కర్మలు జరుగుతూ ఉంటుట ఈ మూడు ఈ మూడింటిని కూడా ఆదియందు అంటే కల్పాదియందు ఆ మహేశ్వరుడు అంటే ఆ పరమేశ్వరుడు వేద శబ్దముల నుండియే సృష్టించినాడు మూడింటిని కూడా ఈ విధంగా శబ్దపూర్విక సృష్టి మనకి స్మృతిగ్రంథాల్లో కూడా కనపడుతూ ఉన్నది ఇక ఇంకా సర్వాంతు సనామాని కర్మాణి చ పృథక్ పృథక్ేదశబ్దేభ్య ఏవాద పృథక్ సంస్థాచ నిర్మమే ఇచ్చ అని కూడా ఉంది మనుస్మృతిలో ఏమనంటే అన్ని ప్రాణులకు ఆ పరమేశ్వరుడు సహా పరమేశ్వరుడు సకల ప్రాణులకు నామములను కర్మలను వేర్వేరుగా సృష్టించినాడు పృథక్ పృథక్ ఎక్కడి నుంచి సృష్టించాడు వేదశబ్దేభ్య ఏవ సృష్టించాడు ఎప్పుడు ఆదవు కల్పాది ఇంకా ఏం చేశాడు ఆయన పృథక్ సంస్థాశ్చ నిర్మమే గురికే నామరూపాత్మకమైన సకల ప్రాణులను సృష్టించడం కాకుండా వాటికుండే అన్ని అవస్థలను కూడా సృష్టించాడు సంస్థ అంటే అవస్థ అంటే బాల్యము కౌమారము యౌవనము మా వార్ధక్యము నాలుగు షేక్స్పీయర్ ఏడు లెక్క పెట్టాడు మన వాళ్ళు లెక్క పెట్టారు భాగవతం దశమ స్కంధనలో లెక్క పెట్టారు పౌగండము ఇంకొకటి వేశారు మంచి బాల్యము యవ కిషోరము బాల్యము అంటే ఐదు ఐదేళ్ళు పౌగండము ఏదో ఎనిమిదేళ్ళు లేకపోతే కిశోరము ఎనిమిదేళ్ళు ఏదో ఏదో ఉంది అక్కడికి వెళ్తే తెలుస్తుంది తర్వాత పదహారేళ్ల దాకా కిషోర పౌగండ కిషోర మూడు వచ్చి అక్కడికి పదహారేళ్లకే ఆ తర్వాత యవ్వనం ఆ తర్వాత వృద్ధాప్యము ఇంకా ఎవరి నుంచి డైరెక్ట్ వృద్ధాప్యమే మనం ఏం చేస్తున్నాం మిడిలేజ్ అని ఒకటి పెట్టారు షేక్స్పియర్ పెట్టాడు మిడిలేజ్ అని అవస్థరం దీనికి మెడికల్ పీపుల్ కూడా మిడిలేజ్ అని అవస్థను పెట్టారు When you die, it has its own medical issues, middle-age syndrome to middle me.